వారన్ బర్ఫెక్ట్ అనే ఒక ఆయన ఉన్నాడు మీరు వినుంటారు అమెరికాలో కోటీశ్వరుడు ఒక కోటికి ఈశ్వరుడు కాదు బహు కోటీశ్వరుడు అనేక కోట్ల సంపద కలవాడు ఆయనకు కొడుకు కొడుకు వాళ్ళు చదువుకున్నాడు పిలిచాడు నా నా దగ్గర ఇన్ని కోట్ల సంపద ఉంది ఇది మీకేమీ ఇవ్వాలని నేను అనుకోవటం ఎందుకంటే సొంతంగా సంపాదించుకున్నాడు ఆయన బిజినెస్ చేసి సంపాదించాడు నేనేమీ మీకు ఇవ్వాలనుకోవటం లేదు మీరు చూడండి మీకు ఏదైనా కంపెనీ లో మీరు వర్క్ చేసి దాన్ని పైకి తీసుకొచ్చి మీరు జీతం తీసుకుని ఆ విధంగా మీరు బతికితే బాగుంటుంది మీకు ఏ సపోర్ట్ కావాలని నేను అనిపిస్తా ఇద్దరు బాగా చదివించాడే మీరు బాగా ఎడ్యుకేటెడ్ కనుక మీకు ఏదైనా జాబ్ సంపాదించుకోండి మీరు మన బిజినెస్లోనే మీరు జాబ్ చేయాలంటే కూడా చేయొచ్చు మీరు చక్కటి ఉద్యోగం తీసుకోండి దానికి జీతం తీసుకోండి మీ జీవితంలో మీరు బతుకు మీరు బతకండి మీ సంపదను మీరు నిర్మాణం చేసుకోండి నేను మీకేమీ ఇవ్వాలనుకోవట్లేదు హౌ డు యూ సే అని అంటే వాళ్ళు అన్నారు మాకు నచ్చినీ పద్ధతి అన్నారు వాళ్ళు చూడండి నాన్నగారు మీరు చెప్పినట్టు మేము ఒప్పుకుంటాము అని వాళ్ళు అన్నారు అంటే మొత్తం సంపద కూడా అతను దాన ధర్మాలు తప్ప వాళ్ళకి ఇవ్వలేదు వాళ్ళకి తన బిజినెస్లోనే ఉద్యోగాలు ఇచ్చాడు మంచి ఉద్యోగాలు ఇచ్చాడు వాళ్ళు పని చేసుకుని సంపాదించుకుంటారు ఎవకున్న బెనిఫిట్స్ ఉంటాయి బట్ సంపదని మాత్రం వాళ్ళకి ఇవ్వలేదు వీళ్ళిద్దరినీ అంటే ఇద్దరు కొడుకుని కూతుర్ని ఈయన్ని ఒకసారి సిఎన్ఎన్ అనే ఒక ఛానల్ ఉంది వాడు నైన్ ఓ క్లాక్ ఇంట్రడ్యూ ఒక ఇంపార్టెంట్ టైపుల్ని ఇంట్రడ్యూస్ చేసే స్పెషల్ ప్రోగ్రాంలో తీసుకొచ్చి మాట్లాడాడు అది విన్నాను వెరీ ఇంట్రెస్టింగ్ ఎంత సంపద అది ఆశ్చర్యం వస్తుంది అట్ ది సేమ్ టైం పదివేల రూపాయల కోసం లక్ష రూపాయల కోసం లేదా పచ్చల బంగారం కోసం దెబ్బలు అడుగుంటారు అన్నదమ్ములు అక్కజల్లెళ్ళు ఎలా ఉంది సంఘ వివర్జిత సంపద ధనము బంగారము ఇటువంటి వాటి ఏడల సంఘం ఉండకూడదు ఇప్పుడు బంగారం భక్తులాలు బంగారం ఉందనుకోండి అది నీదా నాదా చెప్పు నా అదే తీసుకో అలా ఉండాలి తప్ప సంఘ వివర్జిత సంఘం సో అలాగే పుత్రుడు పుత్రిక ఇత్యాది విషయముల ఏడల సంఘం పెట్టుకోకూడదు అలాగే వాళ్ళకి సంతానం ఉంటుంది ఆశీర్వదించాలి వాళ్ళు చక్కగా పైకి వస్తారు అంతేగా తప్ప సంఘం పెట్టుకోకూడదు సంఘం పెట్టుకుంటే మీకు ట్రబుల్లో పడిపోతారు సపోజ్ మానవాణ్ణి మీరు మరీ ముద్దాడారు అనుకోండి కోడలు అంటుంది మీరు అంత ముద్దాడద్దరం మంచిది కాదంటుంది అప్పుడేంటి అప్పుడు మీ మనస్సు గాయపడుతుంది అంట గాయపడుతుంది మనవడు మనోడని మీరు ఊరికే ఒక ముద్దాడేసి అడిగి చేస్తున్నారనుకోండి మామూలు గారు చాలండిపాటికి ఇలా ఇవ్వండి స్నానం చేయించి స్కూల్కి పంపించాలి మీతో ఆడితే కూర్చుంటే ఎక్కడ కూర్చుంది అనుకున్నాను ఈ మోడల్ని అమ్మాయిలు ఇతను ఎవరు లేకపోతే భర్తతో చెప్తుంది ఫిల్ నేను కన్నానా ఆయన సొంత నాకు లేకుండా ఆయన పట్టుకుంటుంది ఏదో సంథింగ్ కదా కూర్చున్నాడు కూర్చు నేను ఊహ చేయలేను అది అనుభవించి వాడికి తెలుస్తుంది మనం ప్రేమ చూపించాలి వాళ్ళకి ఏదైనా ఇచ్చేది ఉంటే ఇచ్చేది చేయాలి ప్రేమ చూపించేయాలి మన దారి మన మొత్తం సృష్టిలో ఉన్న పిల్లలందరూ మన పిల్లలే అనే ఒక ఉదాత్తమైన భావంలో ఉండాలి కానీ ఇవి నా మన మీ అండ్ మై ఫ్యామిలీ సిండ్రోమ్ అనేది ఒక సిండ్రోమ్ ఇట్స్ ఎ సైకలాజికల్ సిండ్రోమ్ ఒకప్పుడు ఆ సిండ్రోమ్ మూలంగా మీకు టెన్షన్ వచ్చేస్తే అల్పజూలం ట్యాబ్లెట్ వేసుకుంటే కూడా ఉపయోగపడుతుంది ఈ టేక్స్ యూ టు దాట్ అలాగంటే ఎఫెక్ట్ పడుతుంది ఆ సిండ్రోమ్కి ఇట్ విల్ మేక్ పీపుల్ డిప్రెస్ సంఘము చాలా కఠినమైన విషయం ఈ సంఘం ఏదో ఉపన్యాసం చెప్పడం పేరు నేను చెప్పుకుంటూ పోతున్నాను మానవ జీవితాన్ని విశ్లేషణ చేయటం అన్నది పెద్ద మనస్సుతో చేసి పని తప్ప ఏదో ఇతరులలో విమర్శించటం కోసము లేకపోతే పోలియర్ ధ్యాన్ దవ్ యాటిట్యూడ్తో చేసి ఇది కాదు కష్టం సంఘ సంఘ వివర్జితుడుగా ఉండడం కష్టం మరి కష్టం అంటే మరి భక్తి అలాగే ఉంటుంది జనం భక్తి అంటే ఏమని అనుకుంటారంటే ఏదో కొంత ఫిజికల్ ఎఫర్ట్ చేసేస్తే భక్తి అనుకుంటారు ఫిజికల్ ఎఫర్ట్దే ఉందండి వయస్సులో ఉన్నవాళ్ళు ఫిజికల్ ఎఫర్ట్ చేయగలుగుతారు అంతరంగ వికాసము భక్తి అవుతుంది ఫిజికల్ ఎఫర్ట్దే ఉంది ఏదో కొంత మొండి పట్టుదల పెట్టుకుంటే చేయగలుగుతారు అంతరంగ వికాసం కావాలి ఈ పూట భోజనం మానేసి మొత్తం విష్ణు శాస్త్రనామం పదహారు సార్లు వల్లించేస్తాను ఈ మూలంగా మూల కంటే ఏదో జిన్నాం ఏదో అదేం తేలిగ్ కాదు కానీ చేసేయచ్చు చేసింది అయింది అనిపించవచ్చు కానీ అంతరంగ వికాసం అంత తేలిగ్గా ఉండదు చాలా కఠినం అంతరంగ వికాసం సంగం లేకుండా ఈ సందర్భంలో ఒక చిన్న ప్రకాషన అంటే విష్కేక్ చేసే అవకాశం ఉంది అందుకోసం ఆ కాషన్ చెప్పాలి ఏమిటంటే సంగము ఉద్దన్నమే కాని ప్రేమ ఉద్దన్న నెంబర్ వన్ నెంబర్ టూ సంగము ప్రేమ అవి రెండు ఒకే హృదయంలో ఉండవు సంగము ఉన్న హృదయంలో ప్రేమ వికసించదు ప్రేమ యొక్క అనుభవము కలిగిన హృదయంలో సంగము ఉండదు ఎందుకంటే దాంట్లో ఒక సీక్రెట్ ఉంది మీరు ఆ సీక్రెట్ని మీరు పట్టుకోవాలి మీరు పెద్దలు చాలా అనుభవం జీవితానుభవం కలవరు నేను జీవితానికి సంబంధించిన సీక్రెట్ చెప్తున్నా మీకు మీరు ప్రేమించాలి అంటే ఫ్రీడమ్ ఉంటే కానీ మీరు ప్రేమించలేరు ఫ్రీడమ్ ఉండాలి అన్లెస్ యు ఆర్ ఫ్రీ యూ కెనాట్ లావ్ ఫ్రీడమ్ ఉండాలి మీరు సంఘం పెట్టుకుంటే ఫ్రీడమ్ ఉండదు మీరు అటాచ్ అయి ఉంటే ఫ్రీడమ్ ఉండదు ఇది నా ఇల్లు వీళ్ళు నా భార్య వీడు నా కొడుకు వీడు నా మనవడు నా ఇది నా డబ్బు నా బంగారం ఫ్రీడమ్ ఉండదు దెర్ ఈజ్ నో ఫ్రీడమ్ బంధం అంటే అలాగే ఉంటుంది నా నా నా నా అన్నదే బంధం వెన్ దెర్ ఈజ్ నో ఫ్రీడమ్ దెర్ ఈజ్ నో లవ్ యూ షుడ్ నో ఇట్ అది నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను అంటే కాదండి మేము ప్రేమిస్తున్నాం యూఆర్ మిస్టేక్ అని మీరు భ్రమ పడుతున్నారు ప్రేమ కాదు ఎందుకంటే ఫ్రీడమ్ లేకుండా ప్రేమ ఉండదు మీరు ప్రేమించారా ఆ ప్రేమలో మీకు దుఃఖానుభవానికి వచ్చిందనుకోండి అంటే దే ఇస్ ఫ్రీడమ్ నాకు దేర్ నో ఫ్రీడమ్ అండ్ దెర్ ఈస్ నో లవ్ దాని వాట్ ఈజ్ ఇట్ ఇట్ ఈజ్ ఆల్ అటాచ్మెంట్ ఇదంతా అటాచ్మెంట్ కాబట్టి ముందు ఎక్నాలజీ చేయాలా నన్ను నాకు ప్రేమ లేదంటావా నేను చూపిస్తున్నదంతా ప్రేమ కాదా ఆసక్తే నువ్వు ఎక్కడికి పట్టుకొచ్చావు వేదాంతం అన్న అన్న రెండు చివాట్లు మీరు వేస్తే వేయండి నాకేం అభ్యంతరం లేదు కానీ దట్ డజన్ సాల్వ్ ది ప్రాబ్లం కాబట్టి కనిపెంచాను ప్రేమ లేదంటున్నాడు చూడండి ఈయన అని అలాగే ఉక్రోషం పెట్టుకోవడం కాదు పాయింట్ దట్ ఈజ్ నాట్ ది పాయింట్ సరే కనిపించడం అదంతా నేను ఐ అప్రిషియేట్ ఆల్ దాట్ ఒక పాయింట్ ఈజ్ అటాచ్మెంట్ అటాచ్మెంట్ అంటే అతుక్కుపోవుట నో ఫ్రీడమ్ అతుకుపోతే ఇంక ఫ్రీడమ్ ఏముంది నో ఫ్రీడమ్ నో లవ్ మీరు ఫ్రీడమ్ ఫ్రీ అయిపోండి డోంట్ బీ అటాచ్ లవ్ ప్రేమ అది ఉత్పొంగుతుంది వికసిస్తుంది కాబట్టి అటాచ్మెంట్ ఉద్దంటున్నాం తప్ప ప్రేమ వద్దంటం లేదు అది మీరు గమనించాలి ఈ ప్రకాశం ఒకటి పెట్టుకోవాలి సమస్సంగ వివర్జిత మంచి శ్లోకం తర్వాత తుల్యనిందాస్మౌనీ సుతుష్టో ఎన కైనచిత్ అనికేతస్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నర భక్తిమాన్గా ఉండాలి గృహ నికేతము అంటే ఇల్లు ఇల్లు ఇది నా ఇల్లు అలా ఉండ ఉండక్కర్లేదు ఉండద్దు కూడా నాకు ఇల్లుంది నో దట్ ఈజ్ నాట్ ది పాయింట్ అదేమిటి పాయింట్ నాకు భక్తి దట్ ఈజ్ ది పాయింట్ ఇల్లుందనుకోండి ఇల్లుంటే ఏమవుతుందో తెలిసినా ఆ ఇల్లు వీడు విడిచిపెట్టిపోతాడు అవుతాడు ఇల్లు విడిచిపెట్టిపోతాడు ఇంటికి పట్టుకుని వేలాడతాడు ఈ నా ఇల్లు నా ఇల్లు నా ఇల్లు అని వేలాడతాడు పోతాడు ఎంతకాలం పట్టుకుంటాడు ఎవడైతే మాత్రం సో దశరథ మహారాజు పట్టుకోలేకపోయాడు నలమహారాజు పట్టుకోలేకపోయాడు ఎవడు పట్టుకోలేకపోయాడు పోతాడు పోయినప్పుడు డబ్బు వినపెట్టే ఒకడు ఉంటుందో ఆయన పెట్టే ఆయన ఉంటుంది అది వీటితో పాటు వస్తుందా అది ఎక్కడుందో అక్కడే ఉంది భార్య కూతురు ఇలాంటి వాళ్ళు ఉంటారు లేడీస్ వాళ్ళు వస్తారా వీడు వీళ్ళందరూ నా వాళ్ళు నా వాళ్ళు అనుకుంటారు వీళ్ళు వాళ్ళు వస్తారా వీటితో పాటు వస్తారు ఎంతవరకు గుమ్మం దాకా వస్తారు గుమ్మం దాకా వస్తారు గుమ్మం లోపలే మిగిలిపోతారు ఏదో కొంతసేపు ఏడుస్తారు ఎందుకు ఏడుస్తారు ఏడుపు కాబట్టి ఏడుస్తారు ఎందుకు ఏడుపు ఏడుపు రావడం ఆ సందర్భంగా కనుక ఇట్ హ్యాపెన్స్ లైక్ దాట్ పేడిపోతుంది ఇప్పుడు మీరు గమనించారా పెళ్ళిళ్ళు అవుతాయి పెళ్లిళ్ళు అయినప్పుడు అప్పగింతలోనూ ఒక యూస్లెస్ కార్యక్రమం అవుతుంది అది అశాస్త్రీయము శాస్త్రం ఆపస్తముడు చెప్పలేదు బోధాయనుడు చెప్పలేదు సూత్రకారులు స్మృతికారులు ఎవరూ చెప్పలేదు అది మిడివల్ పీరియడ్లో ఎవడో పెట్టాడు దానికి సంస్కృత పదమే లేదు సంస్కృత పదం ఉండద్దండి వివాహ ప్రక్రియలో ఉన్నప్పుడు సాంస్కృతిక పదం ఉండద్దా ఇప్పుడు వివాహ హోమము అని ఉంటున్నాయి మంగళ సూత్రము ఇవన్నీ సంస్కృత పదాలు ఉంటాయి ప్రధాన హోమము శేషహోమము అంటే ఇంకా హోమము శేషహోమము నాగవల్లి అంటారు వీడు నాగవల్లి కాదు నాక అది అపభ్రంశ రూపం నాగవల్లి అని ఊరికే అలాగా నాగవల్లి నాగవల్లి వల్లి లేదు ఏమీ లేదు నాక బలి అంటే ఆహారమును సమర్పించుట నాకంటే ఆకాశంలో ఉండే పశుపక్షియాదులకు ఆహారం ముఖ్యత నాక బలి ఇలాంటివి ఏమో ఉంటాయి అప్పగింతలు దెర్ ఇస్ నో సంస్క్రిత్ వర్డ్ బికాస్ ది హోల్ థింగ్ ఈజ్ రాంగ్ కానీ ది వే డే డూ ఇట్ చాలా శ్రద్ధగా చేస్తారు ఈ అమ్మాయిని వాళ్ళకి అప్పగిస్తారు ఎవరు అప్పగిస్తారు తండ్రి అప్పగిస్తారు తల్లి అప్పగిస్తుంది కూతురు అప్పగ అప్పచల్లని మొత్తం అందరూ అప్పగిస్తారు యాజ్ ఇన్ ఇంకా మాకేం సంబంధం లేదు మీ సొంతమే అన్నట్టుగా అప్పగిస్తారు అప్పుడు ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది ఆ తారింటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఉన్నవాళ్ళందరికీ కళ్ళమడి నీళ్ళు వస్తాయి మీరు కనుక అక్కడ నిలబడితే మీకు కూడా కళ్ళమడి నీళ్ళు వస్తుంది ఆ దృశ్యాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మీరు కుటుంబ సభ్యులతో సంబంధం ఏం లేదు మీకు మీరు నైబర్ అవ్వచ్చు అయినా కూడా పాపం ఈ పిల్ల ఇంతవరకు మన ముందు ఇటు ఇటు గెంతులు ఎస్తో ఇప్పుడు అంత అలా ఒరిగిపోయేలా కూర్చుంది రోజు సిగ్గుపడుతాను పాపం పద్దెనిమిది ఏళ్ళ పిల్ల వెళ్ళిపోతుంది తల్లిదండ్రులు దూరంగా వెళ్ళిపోతున్నాయి ఆయన తలుచుకుంటే దుఃఖం మహాకవి కాళిదాస్ అన్నాడు పీఠ్యంతే గృహిణ కథన్ను తనయా విశ్లేష దుఃఖై నవై శలు వెళ్ళిపోతుంటే అందరికీ దుఃఖం వచ్చింది నవయ్ మొదటిసారి వెళ్ళిపోయినప్పుడే దుఃఖం వస్తుందండో రెండోసారి దుఃఖం రాదు పైగా అమ్మాయి అత్తవారింటికి వెళ్ళి ఓ ఏడా తర్వాత వచ్చిందనుకోండి వచ్చి వారం రోజులు అయినా ఇంకా వెళ్ళట్లేదు అనుకోండి అప్పుడు ఈయన వెళ్ళి మా అమ్మ భార్య ఏమే అమ్మాయి ఇంకా వెళ్ళట్లేదు ఏమిటంటే ఆ విషయమని రెండోసారి వెళ్ళిపోయినప్పుడు పండగే నవ్వే ఆనందమే మొదటిసారి మటుకు దుఃఖం వస్తుంది ఆ టైంలో మీరు అక్కడ ఉంటే మీకు కూడా దుఃఖం వస్తుంది ఎందుకంటే The occasion is like that. When there are so few things in common, when we clone medicine, it becomes horrible because the actual thing happens in the world over you. Since you are Computers, certain terms doarsity. Even at the value of people Antán Pearl, you could in exchange for money and practicerope奶. Because you don't know what to do. You do. So you sign through a larger phrase, if you go around a little, who bored that? Only that's true. అవును దట్మాచి సంసారం అంటే అలాగే ఉంటుంది దాంట్లో తప్పు అప్పులు ప్రసక్తి లేదు మంచిది భార్య కూతురు వీళ్ళు ఎంతవరకు వస్తారు గుమ్మం దాకా వస్తారు గుమ్మం దాటరాదు గుమ్మం లోపలే ఉండిపోతారు కొడుకు వాళ్ళు దాకా వస్తారు బంధువులు కొడుకులు పురుషులందరూ ఎంతవరకు వస్తారు శ్మశానం దాకా వస్తారు శ్మశానంలో సేఫ్ డిస్టెన్స్లో నిలబడి ఉంటారు కొడుకు ఎంతదాకా వస్తాడు చిటి దాకా వస్తాడు చిటికి నిప్పు పెట్టి వాడు వెనక్కి తగ్గుతాడు కొడుకు పెద్ద కొడుకు మిగతా కొడుకు కొంచెం దూరంగానే ఇల్లు ఉంటారు అన్నయ్య చూసుకుంటాడు మనకు సంసారం అంటే అలాగే ఉంటుందండి వైరాగ్యం కోసం చెప్తారలాగా కొడుకు చితికి నిప్పు వాడు వెనక్కి తగ్గుతాడు నిప్పు ఎంతవరకు వస్తుంది నిప్పు శరీరం కాలిపోయే వరకు నిప్పు ఉంటుంది ఏది వీటితో వచ్చేది లేదు దేహం అక్కడతో చితి దాకా వచ్చిన దేహం చితిలో అదే ఆగిపోతుంది మస్తేతో పోతుంది ఆగిపోతుంది వీటితో ఇవేమీ రావు భక్తి వస్తుంది భక్తిమా అది వస్తుంది ప్రజ్ఞ అంట భక్తి అంటే అంతరంగం యొక్క వికాసం అది అది వస్తుంది కాబట్టి భక్తిమాన్గా బతకాలి కానీ ధనవాన్ గృహవాన్ బంధువాన్ బంధుమాన్ ఇవన్నీ అని అవసరం భక్తిమాన్నే ప్రియోన్నత ఎందుకంటే ఇవన్నిటి మీద వీడు పెట్టుకున్న అటాచ్మెంట్ పెట్టు పెట్టుకున్న సంబంధమే తప్ప యథార్థమైన సంబంధం వీటికి వీటితో దేనితోటి లేదు యథార్థమైన సంబంధం ఉంటే బ్రేక్ అవద్దు ఇవన్నీ బ్రేక్ అయిపోతున్నాయంటే అర్థం మేవి యథార్థమైన సంబంధములు కావు ఈశ్వరునితోటి వీడుకున్న సంబంధము ఎన్నడూ బ్రేక్ అయ్యి ప్రసక్తే లేదు అది నిత్య సంబంధం అది వీడు గుర్తించకపోవచ్చు కాబట్టి భక్తి అంటే ఏమిటి సంసారంతో మనకి సంబంధము లేదు మనకి సంబంధం అలా ఈశ్వరునితోనే అని గుర్తించుటయే భక్తి ఆ గుర్తింపునకు భక్తి అంటే కానీ భక్తి అంటారు ఈ భక్తికి మహాత్ముల దృష్టాంతం చెప్పారు అమ్మాయికి వివాహం చేసి అత్తారింటికి పంపిస్తాం అత్తారింట్లో అడుగు పెడుతుంది కుడికాయలు పెట్టం మా అంటారు కుడికాయలు పెడుతుంది ఆ అమ్మాయి యొక్క మనస్థితి ఎలా ఉంటుందో తెలిసినా ఇది నా ఇల్లు అని ఉంటుంది పైకా అందో దగ్గరికి వచ్చింది మా అత్తగారు కొంచెం ఇబ్బంది పెడుతున్నారు స్వామీజీ ఏదో అంటుంది పరుషంగా ఉంటుంది చాకరీ అంతా చేసిన తర్వాత ఏదో పరుషంగా ఉంటుంది నేను అన్నానండి నీ పైకి అనకో కొంచెం ఒప్పులు కొట్టం పైకి అనకో నవ్వి ఊరుకో కొంచెం ఓపులు పట్టు తర్వాత అమ్మాయి గర్భవతి మనోడు పుట్టాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు కొంచెం పరిస్థితి మారిందండి నీ ఇల్లది కొంచెం ఒప్పులు పట్టు ఇంకొక ఏడాది అయిన తర్వాత మొత్తం ఈక్వేషన్ అంతా తలకిందులో నిజంగా ఓతుకపట్టాలి ఎనీవే ఆ అమ్మాయికి మనస్సు ఎలా మారిపోతుందో తెలిసినా తను పుట్టి పెరిగిన ఇంటి ఎందు నా ఇల్లు అనే ఒక అభిప్రాయం ఉండేది ఈ మా ఇల్లు ఉండేది ఉండేది కాదు మరి పుట్టి పెరిగిన ఇంట్లో కానీ ఇప్పుడు ఏమవుతుంది అది చెరిగిపోతుంది అది మన కాదు అది పరగృహమే మన ఇది ఇదంటే ఏది అప్పుడే వచ్చింది ఆ అమ్మాయి అక్కడికి ఆవేళే వచ్చింది అప్పుడే కుడికాలు అడుగుపెట్టింది అయినా సరే మన ఇల్లు ఇది అది మన ఇల్లు కాదు ఎంత మార్పు పడినది అంతరంగంలో పురుషుడికి మార్పు గురించి తెలియదు స్త్రీకే అనుభవంలో ఉంటుంది ఎంత మార్పు ఇట్ ఈస్ సచ్ ఏ తన ఇల్లు తన ఊరది కాదు తన ఇల్లు అది కాదు ఇది తన ఊరు ఇది తన ఇల్లు ఇంకో వీడు నా వాడు ఈ మౌడు ఉన్నాడు వీడు నా వాడు తన తల్లిదండ్రులు నా వాళ్ళు కాదు దూరమే వీడు నా వాడు ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అది భక్తుడు అటువంటి ట్రాన్స్ఫర్మేషన్ కలిగి ఉంటాడు ఈ సంసారంలో పుట్టాము దీంట్లో పెరిగాము తెల్లవారు లేస్తే దీంతో వ్యవహారం చేస్తాము కానీ ఇది ఏది నాది కాదు సంఘ వివర్జిత ఇది ఏది నాది కాదు మరి ఇది ఏది కా నాది కాకపోతే నాది ఏది ఈశ్వరుడు నావాడు నేను ఈశ్వరుని వాడను ఇది ఏది నాది కాదు అది భక్తి అంటే భక్తి అప్పుడు ఈమె అత్తవారింటికి అలా వెళ్తుంది కదా ఇప్పుడు అత్తవారింటికి ఏమవుతుంది మే రాజ్ఞీ రాజ్ఞీ అవుతుంది అత్తవారింటిని శాసించేది అవుతుంది అమ్మాయి కొంచెం ఓపిక పెట్టాలంటే సమ్రాజ్ఞి అవుతుంది తర్వాత భర్తను శాసిస్తుంది పైకి ఎలా కనపడుతుంది భర్త ముందు నడుస్తుంటే వెనకాలు నడిచొస్తుంది చాలా చాలా అమాయకంగా వినయంగా కనపడుతుంది కానీ భర్త ఈమె కనుసన్నలలో మెలుగుతాడు భర్తను శాసిస్తుంది ధర్మం కూడా అలాగే ఉంది ఎంత ట్రాన్స్ఫర్మేషన్లో చూడండి భక్తుడు అట్టివాడు భక్తుడు ఈ జగత్తుని శాసించాలని అనుకోడు ఇక్కడ వేలిపలేట్ చేయాలని అనుకోడు ఇప్పుడు అమ్మాయి పెళ్ళైన అమ్మాయి అత్త పుట్టింటికి వెళ్ళి అక్కడతో సర్దుబాటు చేయాలి నాన్న నీ దగ్గర ఉన్న పత్రాల మీద ఇస్తున్నాడు నేను ఒకసారి చూస్తానంటే ఏమంటారు ఎందుకంటే మా పత్రాలు నీకెందుకు నువ్వు మీ ఆయన దగ్గరికి వెళ్ళి మీ అక్కడ మీ మామగారి దగ్గర ఉన్న పత్రాలు ఇవ్వచ్చు ఇక్కడ నీకు అనవసరం అని చెప్తారు కదా అక్కడ వ్యవహారం చేయకూడదు అలాగే ఈ సంసారంలో మనం ఏ వ్యవ ఇది నంది కాదు ఇది మనం ఇక్కడ పరాయి వాళ్ళము ఇక్కడ పై వాళ్ళము మన ఇల్లు ఈశ్వరుడు కాబట్టి ఈ సంసారంలో వ్యవహారం చేయాల్సిన ఏదో అవసరమైన మేరకు పుట్టింటికి ఒక వారం రోజులకు వెళ్ళినమ్మా ఇంట్లో కూర్చొని భోజనం చేసేసి వాళ్ళని అందరినీ ప్రేమగా చూసి లేచక అంతే అంటే అలాగే మనం అనుకున్నాము మన ఇల్లు ఇక్కడ లేదు అనికేత ఈ సంసారంతో నాకేమి సంబంధం లేదు ఇది నాది కాదు నేను ఈశ్వరునకు చెందినవాడను భక్తిమాన్ వాడు నాకు ప్రియుడు అటువంటి భక్తిమంతుడు ఉంటాడే వాడు నాకు ఎంతయూ ప్రియమైన మానవుడు భక్తి మానవమే ప్రియోన్నత ఈ సంసారంలో వాడికి స్వత్వ భావన ఇది నాది అనేది ఉండదు పుట్టింటికి వెళ్ళిన అమ్మాయిలాగా ఉంటారు ఉండరు ఈ సంసారంలో భక్తులు పుట్టింటికి వెళ్ళిన అమ్మాయి ఎలా ఉంటుంది పుట్టింట్లో అంటి ఉండదు అలా ఉంటారు సో గడుచుతనం పెట్టకూడదు పుట్టింటికి వెళ్ళినప్పుడు అడ్డుకుంటున్నట్టుండి వాళ్ళకి ఏదైనా ఇచ్చేది ఉంటే ఇచ్చేసి వాళ్ళు పెట్టిన చీర సారే తెచ్చుకోసరా అలా ఉంటుంది భక్తుడు అలా ఉంటాడు ఈ సంసారంలో అనికే ఈ నా ఇల్లు అనే మాట లేదు మతి ఆ ఉంటుంది అత్తవారి ఇల్లుని తన ఇల్లు అత్తగారు ఆవిడ అలా భ్రమలో ఉంది కొద్ది రోజులు అలా భ్రమలో ఉంటుంది ఆమె భ్రమ తొలగడానికి కొంచెం టైం పడుతుంది ఆ తర్వాత ఆ భ్రమలన్నీ తొలగిపోతాయి ఏవీ మిగలవు ఆమె దైవం స్థిరమతి భక్తుడు ఆ విధంగా ఈ సంసారము నాది కాదు నేను ఈ సంసారమునకు చెందినవాడను కాను నేను ఈశ్వరునికి చెందినవాడను ఈశ్వరుడు నాకు బంధువు నేను ఈశ్వరునకు బంధువును సఖా సఖాయమ్రవీత్ ఎంతో మందరం జీవుడు మిత్రుడు ఈశ్వరునకు ఈ మిత్రుడు ఆ మిత్రుడితో అంటున్నాడు వినలేదా మంత్రం కొన్ని ఇది విన్నాడా ద్వాసుపర్ణ సయుజాసఖాయ సమానం వృక్షం పరిషస్వ జాతే ఉండకంలో ఉంది కఠంలో ఉంది రెండు పక్షులు జీవుడో పక్షి ఈశ్వరుడో పక్షి వాళ్ళిద్దరికీ నిత్య సంబంధం కాబట్టి జీవుడు ఈశ్వరునకు చెందినవాడు భక్తిమా ఈశ్వరుడు జీవునకు చెందినవాడు ప్రియో మే నాహ మరి ఈ సంసారంలో ఎలా ఉండాలి అది స్థిరమతిగా ఉండాలి ఆ విషయంలో అనికేత స్థిరమతి సంతాన సంసారంలో ఎలా ఉండాలి సంతుష్టో ఏనకేన చేతి పుట్టింటికి వెళ్ళిన అమ్మాయిలా ఉండాలి అమ్మాయి పుట్టింటికి వెళ్తుంది నా ఏ నాన్న బాగున్నావా బాగున్నానమ్మా అమ్మ కులాస నా వాళ్ళందరితోటి సరదాగా నాలుగు రోజులు ఉంటుంది వాళ్ళు ఏది పెడితే ఉంటుంది సంతోషంగా మళ్ళీ బండి ఎక్కి తారింటికి వెళ్ళిపోతుంది పండగ అయిపోయిన వచ్చినా తారింటికి వెళ్ళిపోతుంది అక్కడే కూర్చుని వాళ్ళ వ్యవహారాలను సర్దుబాటు చేయదు ఎప్పుడైనా ఓ సలహా పరిస్తే పరుస్తుంది అమ్మాయి జాగ్రత్తగా చూసుకో ఆ అన్నయ్యతోటేనూ కోడలతోటే కలిసిమెలిసి ఉండండి అనేదో సలహా ఇచ్చేసి వెళ్ళిపోతుంది అంతేగాని వాళ్ళతో వ్యవహారం పెట్టుకోవచ్చు ఆ ఉన్నో నాలుగు రోజులు ఏది పెడితే అది తినేసి వెళ్ళిపోతుంది మనం కూడా ఆ విధంగానే ఉండాలి సంసారంలో సంతుష్టో ఏనకే నచ్చితు ఏది లభిస్తే దాంతో సంతోషాన్ని కలిగి ఉండాలి శ్లోకం నేను వెనక్కి నుంచి ముందు నుంచి చెప్పాలి శ్లోక ఇలాగ అలాగే కూడా చెప్పవచ్చు మళ్ళీ వద్దాం తుల్య నిందాస్థుతి సో ఈ ఈ టాపిక్ మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కొనసాగిస్తాను ఈ సుష్టనకేన చెట్ అనికేట స్థిరమతికి చాలా విషయాలు చెప్పడం అయిపోయింది తుల్య నిందా స్థుతి ఏమన్నా ఈ నిందించినా స్థుతించినా సమానంగా ఉండాలి మళ్ళీ తుల్య అంటే సమా నీకు కదా శ్రీకృష్ణునికి సమా అంటే చాలా ప్రీతి అని మనం చేసి ఉన్నాను తుల్య అంటే సమానే సో కాబట్టి నింద నింద విషయంలో ఎలా ఉండాలంటే చెప్తా చూడండి నన్ను తిట్టడం వల్ల నీకు సంతోషం కలిగితే అంతకంటే భాగ్యమే ఉన్నది దా నన్ను తిట్టు మరి నిందయా జన పరితోషమేతి వాళ్ళ నా వారికి నన్ను తిట్టడం వల్ల వాళ్ళకి ఆయనకు ఆనందం ఉన్నది అంటే ఓహో వారికి ఆనందం కలిగించే పుణ్యం నాకు లభించింది ఏ ప్రయత్నం చేయక్కర్లేకుండా ఇతరులకు ఆనందాన్ని ఇచ్చేటువంటి భాగ్యము నాకు కలిగినది అని ఆ విధంగా ఉండాలి మీకు ఈ స్టోరీ చెప్పి అనుభవం శరీరం ఎది నిందంతి ఇప్పుడు తిడుతున్నాడు దేన్ని తిడుతున్నాడు శరీరాన్ని తిడుతున్నాడు మంచిది మంచి పనే చేస్తున్నాడు కదా శరీరాన్ని తిట్టడం అవసరమే కాదు ఆత్మని తిరుగుతున్నాడు ఆత్మ ఆయన తిట్టివాడ ఆత్మ చిట్టబడి వాడ ఆత్మ రెండు కూడా ఒక్కటే శ్రీకృష్ణుడు ఎవరినాడో తెలిసిన ఉభౌతౌ నీజానీత నాయం హంతి నీయతే అది ఇది మోస్ట్ పవర్ఫుల్ స్టేట్మెంట్ దీన్ని ఎమర్ సమ్మ ఎవడో స్లా ట్రాన్స్లేట్ చేసిన వాళ్ళు ఆశ్చర్యపోయి ట్రాన్స్లేట్ చేశారు ద స్లేయర్ అన్ ద స్లే బోత్ ఆఫ్ దెమ్ డోంట్ నో ది ట్రూత్ The slayer is not the slayer, the slaying is not the slaying. And there's something to that effect to translate to self. Vajhinchu vado, vajhinpa vado vado. Uddharu teliyonu karlaya. Vale. Hindi kandaya, weidu vajhin le vajhinchuta leidu, vado hmm. vajhincha vadouta leidu. Bhagavad hmm. Gita va aram bhagana ne undi. Kabate vado tiktuta leidu, weidu ketta vadouta leidu. ఇవన్నీ కూడా సూపర్ఫిషియల్గా అలా అడిగిస్తుంది తిట్టేవాడు తిట్టేవాడు కాడు తిట్టబడేవాడు తిట్టబడేవాడు కాడు ఇద్దరు ఒకే ఆత్మస్వరూపులు ఆ సత్యాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు అసలు నింద గురించి చింత చేసే ప్రయత్నమే ఉండదు ఈ కథ నేను చెప్పాను వాసుదేవాన ఒక ఆచార్య ఆయన పేరు చెప్పాను నేను ఈ కథ ఈయన పాఠం చెప్తూ ఉండేవాడు పంచదేశం ఏదో గ్రామంలో అరుణీరు కూర్చొని విద్యార్థులతో అలాగా తల్లి కింద కూర్చునే వాళ్ళు చెప్తుండే ఈ వాసుదేవుడు అనే ఆయన మీద ఒక ఒక పెద్దమ్మకు ఎవరో ఒక పెద్దమ్మ కావుడు ఆవిడో ఆవిడ కోపం వచ్చింది ఎందుకునో కోపం వచ్చింది కోపం వచ్చింది కొంచెం కొంచెం పల్లెటూరు వాళ్ళు దగ్గరకు వచ్చి మనిషి విని చెప్పాలనేటువంటి ఆ స్పేస్ కూడా ఉండదు అక్కడి నుంచే తిట్టుకుంటూ వస్తుంది అరే వాసుదేవ నేను నీకు చెప్పింది ఏమిట్రా నువ్వు చేసింది ఏమిట్రా అంటూ తిట్టుకుంటూ వస్తుంది నీ అంతటి మూర్ఖుడు ఎవడు లేడు పాఠాలు చెప్తావు తప్ప నువ్వు ఎందుకు పనికొచ్చి వాడు కాదు అంటూ తిట్టుకుంటూ వస్తున్నాడు ఓ శిష్యుడు వెనకాల వలసలో కూర్చున్నవాడు వినాడు స్వామి వాసుదేవజీ గురుజీ మిమ్మల్ని చిద్దుతోడ అంటే ఈనాడు నన్ను తిందుతుందని నీకెలా తెలుసు కూర్చో అన్నాడు అంటే కాదండి మీ వైపే చేతులు చూపించి ఇలా ఇలా మిమ్మల్ని బెదిరిస్తూ తిట్టుకుంటూ వస్తుందండి అంటాడు ఆవిడ అక్కడి నుంచి చేయి చూపిస్తే అది నాకేనా నా వెనకాలకి నా ముందే ఎవరికైనా చూపిస్తోందేమో అంట కూర్చో అంటాడు అని చెప్తూ ఉంటాడు పాట ఈ లోపల దగ్గరికి వచ్చేస్తుంది ఆవిడ వింటుంది తినే ఎరా వాసుదేవ నేను ఎవరన్నీ తిట్టట్లేదు నిన్నే తిరుగుతున్నాను అంటున్నాడు అంతకుముందు ఇంకో స్టెప్ ఉంది ఆ స్టెప్ ఏంటంటే శిష్యుడు అయా వాసుదేవాని పేరు పెట్టి మిమ్మల్ని తిరుగుతుందండి అంటాడు అంటే ఈయనంటాడు వాసుదేవ అంటే నేనైనా ఇంకెవడు వాసుదేవులు లేరా ఈ ప్రపంచంలో కూర్చో ఆవిడ దగ్గర వచ్చేస్తుంది ఆవిడ నిన్నే తిరుగుతున్నాను నేను అంటున్నాను అంటే అప్పుడు ఆయన అంటాడు నన్నేం తిట్టడం లేదు అంటాడు అంటే ఆవిడ మరి నేను ఎవరిని తిరుగుతున్నాను శరీరాన్ని తిప్పుతున్నావు అయితే నువ్వు శరీరం కాదా నువ్వెవరు నువ్వు నేను శరీరం కాదు శరీరం అన్నమయ కోశం దాన్ని తిప్పుతున్నావు నువ్వు అది నేను కాదు మరి నువ్వేమిటి నేనేమిటి నువ్వేమిటి నువ్వు అన్నమయ కోశం కాదు నేను అన్నమయ్య కోశం కాదు మరి ఏమిటిరా మరి నువ్వేమిటి నేనేమిటి ఏమిటి అది ఏమిటి చెప్పు నువ్వు అంటే నువ్వు రోజు కాస్కొస్తూ ఉంటే నీకు తెలుస్తుందని చెప్పడానికి అంటే ఆవిడ ఇలాంటి మనిషిని నేను ఎక్కడా చూడలేదండి తిరుగుతుంటే కూడా తిట్టట్లేదు అంటున్నాడు అన్నమయ్య కోశాన్ని తిరుగుతున్నా అంట నేను దానికంటే ఫైన్ ఇంకేదో ఉందిట అదిటవాడు పైగా నేను కూడా అదేట కాబట్టి నేను తిట్టట్లేదు వీడు తిట్టబట్టట్లేదు అంటున్నాడు వీడు నేను ఇంతదాకా ఈయనే తిరుగుతున్నానేమో నేను అనుకున్నాను నాకు మతిపోయిందా ఈయనకి మతిపోయిందా ఓ దండం అది దండం పెట్టి వెళ్ళిపోయిందా అది తుల్య నిందాస్థుతి మౌని ఈ నిందాస్థుతుల విషయంలో సైకాలజీ ఉన్నాయి ఎప్పుడైనా ఎవళ్ళైనా మిమ్మల్ని స్థుతించినప్పుడు మీకు మంచి ఉల్లాసం అనిపించిందా అనిపిస్తే ఇతరులు నిందించినప్పుడు కూడా మేము చాలా దుఃఖం అనిపిస్తుంది నిందించడం కూడా ఉంటుంది ఎవడోహ నిందిస్తాడు ఎవడోహ నిందిస్తాడు దుఃఖం కలుగుతుంది సపోజ్ ఎవడైనా స్థుతించినప్పుడు మీకు ఏమీ ఉల్లాసం ఏం కలగలేదు ఈ స్థుతి అనవసరం లేకపోతే దాంట్లో ఫోన్ ఏదో వాళ్ళు స్థుతి తు స్థుతించారు మనకేమీ తేడా పడలేదు మీకు ఎదురువాళ్ళు నిందించినప్పుడు కూడా నిందించినప్పుడు కూడా మీకు దుఃఖం అనిపించదు ఇప్పుడు వీడు గర్వి అని అన్నారనుకోండి వీడు గర్విష్ఠి అని అన్నారనుకోండి నింద ఇప్పుడు విన్నవాడు ఏమనుకుంటాడు ఓహో అలాగా అయితే ఏదో కొంత గర్వం నాలో ఉందన్నమాట సరే మంచిది నేను ఈ గర్వాన్ని పోగొట్టుకుంటాను అని మనసులో అనుకుని ఉన్నప్పుడు ఉంటాడు చిరునవ్వు ఉంటాడు అది నిందయ్యాడలా అప్పుడు వచ్చి ఈయన మహాభక్తుడు అని ఎవరైనా అన్నారనుకోండి నేను అంత భక్తున్ని ఎప్పుడైనా బా పో వారు అన్నది నా ఎడల సార్థకమవుతుందని నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తాను నా మటిక్కి నాకే తెలుస్తూ అంత భక్తి లేదు నా భక్తిలో లొసు ఉందని నాకే తెలుస్తూ కానీ మరి వాళ్ళు అనేస్తున్నారు నేను మహాభక్తులుందని అంటున్నారు ఓకే కానీ వాళ్ళ అన్నందుకైనా నేను భక్తిని పెంపొందించుకుంటాను ఇది తుల్య నిందాస్థుతి అంటే అలా ఉండాలి అంతే తప్ప తిరగబడి నిందించడం అనేది లేదు ఈ లోకల్లో బిజినెస్ మ్యాన్నుని మీరు నిందించారనుకోండి నిందంటే పేపర్లలో వేస్తారు ఈ బిజినెస్ మ్యాన్ తల దుష్టుడు రాంగ్ ప్రాక్టీసెస్ చేశారు అని పేపర్లో వేశారనుకోండి అప్పుడు ఆయన బిజినెస్కున్న స్టాక్ అంతా డౌన్ అయిపోతుంది పొలిటీషియన్ మీద నింద వచ్చిందనుకోండి పడి ఓట్లు పడ్డం మానేస్తాయి ఆయన ఎలక్షన్ ఓడిపోతాడు కానీ భక్తుని సాధకుని జిజ్ఞాసు భక్తుడు మనం ఆ రెండు దృష్టిలో ఉంటాము రెండు ఒకటే ఇక భాషలో భేదము జిజ్ఞాసుకి భక్తుడికి నింద కనుక కలిగితే ఆ నింద వాళ్ళకి ప్రయోజనకారియే కానీ హానిని చేసేది కానే కాదు ఎందుకో తెలుస్తుందండి నింద ఎప్పటికీ అజ్ఞానానికి దేహానికి పోతుంది నింద ఇప్పుడు తిట్టారనుకోండి మీరు తిట్టండి మీరు తిట్టండి ఏదైనా ఒక చిట్టూ తిట్టండి వెంటనే ఒక విషయం స్పష్టమైపోతుంది ఆ తిట్టూ వీడి దేహానికో లేక వీడి అజ్ఞానానికో సంబంధించింది అయ్యి ఉంటుంది అష్టావక్ర మహర్షి జనకుని సభలో అడుగుపెట్టాడు జనక మహారాజు సింహాసనం మీద ఉన్నాడు మహాపండితులందరూ ఋషులు మహాసాధు సలందరూ కూర్చుని ఉన్నారు ఆయన అష్టావకరుడు అంటే ఎనిమిది వంకర్లు గలవాడు ఆయన చూసిన వెంటనే అందరూ పక్కుబంది అవ్వడు జనప్పుడు తపం కంట్రోల్ చేసుకున్నాడు నువ్వు ఎందుకంటే ఆయన్ని చూసాలని అవ్వడం తప్పు కదా ఆయన చూశాడు వీళ్ళందరూ పక్కుబం చూసి ఆయన పక్కుబంది అవ్వాడు నవ్వితే గనక మహారాజు అడిగాడు ఎందుకో నవ్వుతున్నారు ఎందుకండి మహాత్మా మీరు నవ్వుతున్నారు వాళ్ళు ఎందుకు నవ్వుతున్నారు మిమ్మల్ని చూసినా వాళ్ళందరూ నవ్వారు మరి మీరెందుకు నవ్వారని నేను పండితుల సభకు వచ్చాననుకున్నాను తోలు వ్యాపారస్తుల సభకు వచ్చానని నాకు తెలియలేదు ఇప్పుడు తెలిసిందే అందుకోసం నవ్వానండి తోళ్ల వ్యాపారం అక్కడ ఉన్నవాళ్ళు తోళ్ల వ్యాపారం అంటే మీరే మేము ఎప్పుడు తోళ్ల వ్యాపారం చేస్తున్నాం మీరు ఎందుకు నవ్వేరు పక్కుమని దేహాన్ని చూసి దేహమే ఆత్మని భ్రమపడి నవ్వారు కదా తోళ్ల వ్యాపారం అంటే అదే దేహాత్మభావమే తోళ్ల వ్యాపారము అదే కదా మీరు చేసేసిన కార్యము అందుకోసం నాకు నవ్వు వచ్చింది వేదాది చదువు లేదు కానీ తోళ్ల వ్యాపారం చూస్తున్నారని నాకు నవ్వు వచ్చింది అన్నాడా అప్పుడు వెంటనే జనక మహారాజు వచ్చి కాళ్ళు కొట్టుకుని అయ్యా మాకు మీరందరూ ఏదైనా ఉపదేశం చేయవలసింది అని కోరుతాడు కోరితే సరే కానీ ఆయన ఏవో నాలుగు మాటలు చెప్తాడు దానికి అష్టావకర గీతాన్ని పేరు కాబట్టి వాళ్ళు నవ్వితే నిందే కదా అది వెటకారం కదా అది అదే దేనికి పోతున్నది దేహానికి పోతుంది దేహానికి పోతుంది గర్విష్ఠి అని తిట్టారు అనుకోండి దేనికి పోతున్నది అజ్ఞానానికి పోతుంది అజ్ఞానం ఉండబట్టే గర్విష్ఠి అవుతాడు జ్ఞానం ఉంటే గర్విష్ఠం అవుతాడు కాబట్టి ఎప్పుడూ కూడా నింద అనేది దోషానికి పోతున్నది కాబట్టి మనం ఎందుకు దుఃఖించాలి దాంట్లో దుఃఖించాల్సిందే లేదు జ్ఞాని గుణదోషములకు అతీతుడుగా ఉంటాడు కనుక నింద గురించి జ్ఞాని మనస్సు పెట్టే ప్రసక్తి ఉంది స్థుతి ఏడాలో కూడా జ్ఞాని నిర్వికారంగా ఉంటాడు స్థుతిని స్వీకరించడు స్థుతిని ఎంకరేజ్ కూడా చేయడు స్థుతిని అలాగా అదో పని కింద పెట్టుకుని స్థుతి చేసి వాళ్ళని స్తోత్ర పాఠకులని పెట్టుకుని పక్కన కాలక్షేపం చేయటం అన్నది అది జ్ఞాని యొక్క లక్షణం కాదు వంది మాగసులు అని విన్నారా అలాంటి వంది ఎంకరేజ్ చేస్తారు కొంతమంది సభకి ముందే సభా నిర్వహణ ముందే మీరు డాక్టర్ వంది మీరు డాక్టర్ మాగధి అంటే ఒకళ్ళు వంద చేసి పని చేస్తారు ఇది ఒకళ్ళు మాగధి అంత ముందే అలా నిర్వహించుకుంటారు సభలో సో అదంతా కూడా రైతు బిరుదం బిరుదాన్ని కూడా ఇప్పించుకుంటారు మీరు బిరుదం ఇవ్వండి అని బిరుదం ఇస్తారు అక్కడ కూర్చోబెట్టి సూచిస్తారు అంటాకంటే అదంతా కూడా అలా ప్లాన్ చేసి చేసుకోవటం అన్నది అదంత తెలివైన కాదు ఎనీవే మౌని మౌనముగా ఉండువాడు మౌనముగా అని ఉండుట అంటే అర్థం ఏంటి దీని మీద ఉపనిషత్తుల్లో కొన్ని మంచి వాక్యాలు ఉన్నాయి పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ బృహదారణికంలో ఉంది ఎప్పుడైనా మనం చదివితే చదవచ్చు కూడా పాండిత్యం అంటే శాస్త్రాన్ని శ్రవణం చేసి అది పాండిత్యం ఉంటాయి శ్రవణం చేసి ఆ బలము బాల్యము అంటే బలభావము చిన్నపిల్లాడని కాదు బలస్య భావ బాల్యం సో బలభావము బలము అంటే వివేక బలం మీరు శ్రవణం చేస్తే మీకు ఆత్మ వివేకం బాగా పెరుగుతుంది కదా ఆ వివేక బలంతో నిలిచి ఉండాలి బాల్యంచే పాండిత్యంచే నిర్విద్య అథ శ్రవణం చేసి వివేక బలాన్ని సంపాదించి మననం చేసుకుంటూ ఉండాలి ముని అంటే మననశీలుడై ఉండాలి మౌని అంటే అర్థం అది మౌని మౌనము గలవాడు సో మననశీలుడై ఉండవలేను మౌని అనే శబ్దాన్ని మాటలు తగ్గించి ఉన్నాడన్నా ఒకటే అర్థం మాటలు మనన స్వభావం గలవాడు అంటే రిఫ్లెక్ట్ చేసుకుంటూ ఉంటాడు వాడు మాట్లాడడం తక్కువగా ఉంటుంది ఎక్కువ మాట్లాడడం కాబట్టి అలా ఉండాలి వృక్షమివ తిష్టాసేట ఛిద్యమాలోకి నంపేట చెట్టు కొమ్మ మీరు కొడుతున్నా కదలకుండా అలాగే ఉంటుంది అదేవిధంగా ఇతరులెవరినైనా నిందించినా కూడా చెట్టుని కొట్టినా రాళ్ళు వేసి కొట్టినా కదలకుండా ఎలా ఉంటుందో ఇతరులు నిందించినప్పుడు కూడా అలా మౌనంగా నిర్వికారంగా ఉండిపోవాలి ఆకాశమేవ తిష్ఠాసేట్ తిష్ట ఛిద్యమాలోపి నా కంపే కంపేత కత్తిపుచ్చుకుని మీరు ఆకాశాన్ని ఇలా ఇలా కొడుతున్నారనుకోండి ఆకాశం ఏం చేస్తుంది ఏమీ చేయదు అలా ఉండిపోతుంది నిశ్చ నిశ్చలంగా ఉండిపోతుంది ఈ కత్తితో కొట్టిన దెబ్బలు ఆకాశం మీద ఎత్తి ప్రభావాన్ని కలిగి కాబట్టి ఆ విధంగా ఆకాశము వలె మౌనముగా ఉండిపోవాలి విద్యారాయణ స్వామి మౌనం గురించి చెప్తావు గోవత్ అన్నారు మధ్యదశిలో ఆవు ఎలా అయితే ఉంటుందో అలా ఉండాలి ఆవు మౌనాన్ని ఎప్పుడూ విడిచిపెట్టడం రెండు సందర్భాల్లో మాత్రమే విడిచిపెడుతుంది ఒకటి దానికి ఆహారం కావాల్సి వచ్చినప్పుడు ఆ గడ్డి మేత పెట్టే టైం వచ్చినప్పుడు వీళ్ళు ఆలస్యం చేస్తారు వీళ్ళు ఏవో కవులు ఆలస్యం చేస్తారు అప్పుడు అక్కడి నుంచి అది పిలుస్తుంది అంబా అది పిలుస్తుంది ఆవుకు మేత పెట్టే టైం అయిందిరా అని వీళ్ళు తర్వాత దూడ కనపడకపోతే అంబాది కృష్ణ అది ఉండే సందర్భాలు సో మనిషి కూడా గోపతె ఆవులాగా మాట్లాడాడు అంటే అంతటి ముఖ్యమైన సందర్భం ఉండబట్టే మాట్లాడాడు అన్నట్టుగా ఉండాలి తప్ప ఊరికే చాటర్ బాక్స్ అని కొద్ది నుంచి సాయంకాలం దాకా మాట్లాడుతూ మాట్లాడినవాడు మాట్లాడినట్టే ఉన్నాడన్నట్టుగా కొంతమంది కొద్ది నుంచి అలా మాట్లాడుతూనే ఉంటారు అలా ఉండకూడదు తక్కువగా మాట్లాడాలి ఎంత అవసరమో అంతే మాట్లాడాలి ప్రేమగా మాట్లాడాలి మధురంగా మాట్లాడాలి సత్యం హితం మితం బ్రూయాలి సత్యం పలకాలి సత్యం కదా వాళ్ళకి హాని కలిగించే సత్యాన్ని పలకూడదు హితమును కలిగించే సత్యం పలకాలి మితం బ్రూయాలి మితముగా మాట్లాడాలి మీరు ఈ మందు వేసుకోండి మీకు ఆరోగ్యానికి మంచిది అని చెప్పేసి వారు దృష్టి ఓపెన్ మైండ్ తోటి వారు విన్నారు అనే విషయాన్ని నిర్ధారించిన తర్వాత ఇంకా మనం ఊరుకోవాలంటే ఇంకా అక్కడి నుంచి వేసుకున్నావా వేసుకున్నావా వేసుకున్నావా వెంటబడి సతాయించకూడదు ఎందుకంటే వాళ్ళ మనస్సుకి రావాలి కదా అది వాళ్ళ మనస్సుకి నచ్చాలి అది ఆ ఓపెన్నెస్ సందర్భాన్ని బట్టి మనం వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంటుంది అలా వెంటబడి ఇబ్బంది పెట్టకూడదు సో మౌని సాధారణంగా ఏది మౌనము కాదు అనే పాయింట్ కూడా ఒకటి ఉన్నది సో అంటే ఇప్పుడు మీరు ఎదరవాళ్ళతో కమ్యూనికేట్ చేస్తూనే ఉంటారనుకోండి ఈమెయిల్ కమ్యూ రోజంతా ఇంటర్నెట్లో కమ్యూనికేట్ చేస్తూనే ఉన్నారనుకోండి ఏకాదశి మౌనము అని ఇంటర్నెట్లో కమ్యూనికేట్ చేస్తున్నారనుకోండి అది మౌనం కాదు కాదండి మేము మాట్లాడలేదండి ఉడికే ఉత్తరాలు రాసే ఉంటాయి అది మౌనం కాదంతే ఎందుకంటే మాట్లాడలేదు కానీ మైండ్ చలనం ఉన్నది కదా కాబట్టి మౌనము అంటే బాహ్యంగా వాక్కు ఉండదు అంతరంలో మనస్సు ఎందు కూడా నిశ్శబ్దం ఉండాలి అది అంత సరళం కాదు అది కఠినము మాట్లాడకపోవడము తేలిక మనస్సు నిశ్చలంగా పెట్టుకోవటము శాంతంగా పెట్టుకోవటం చాలా కఠినమైన విషయం కాబట్టి మాట్లాడకపోవడం దేనికి మనస్సును నిశ్చలము చేసుకునేట ఆ విషయాన్ని మర్చిపోకూడదు తలుపులు చక్కగా మీరు టెలిఫోన్లో అవి మాట్లాడుకుంటూ కూర్చుని లేకపోతే టెక్స్ట్ మెసేజ్లు ఒకదాని తర్వాత ఒకటి కృషి చేస్తూ మొత్తం ఏకాదశి నాడు మౌనంగా ఉన్న యాభై టెక్స్ట్ మెసేజ్లు పంపించారనుకోండి అంతకంటే మౌనం వదిలిపెట్టి టెలిఫోన్ మాట్లాడమే మీరు తర్వాత ఒక విషయం కాగితాల మీద రాసి చిట్లు అందరికీ పంచి పెట్టుతో మౌనంగా ఉన్నాను అంటే అది కూడా మౌనం కాదు మీరు కాగితం మీద రాస్తున్నారు కదా రాస్తుంటే మౌనం ఎందుకైంది మనస్సు ఎంగేజ్ అయి ఉంది కదా కాబట్టి అది మౌనం కాదు తర్వాత మాట్లాడాల్సిన అవసరం ఉన్నది నేను మౌనంగా ఉన్నాను ఎవడో విద్యార్థి వచ్చి ఏమన్నా నాకు ఈ సూత్రం అర్థం కాలేదండి ఈ పదం ఎలా వచ్చింది సూత్రం ఏమిటి లతిశంకరుల భాష్యంలో ఈ పంక్తి నాకు అర్థం కాలేదని అడుగుతాడు అప్పుడు ఏం చేయాలి నేను మౌనంగా అనుకోవడం వాడు ప్రేమతో వచ్చి తెలుసుకుందుకు వచ్చినప్పుడు నా రావడో చెప్పేసి అతనికి చెప్పేసి పంపించేసేయాలి ఇంకా ఆ తర్వాత మళ్ళీ మౌనంగా ఉండాలి కాబట్టి ఇతరుల యొక్క హితమును కోరి మాట్లాడే మాట కూడా మౌనంలోకి వస్తుంది తప్ప అది మౌనానికి భంగం కాదు ఎందుకంటే ఇతరులకు హితములు చేయటం కంటే ముఖ్యమైనది మరొకటి ఉండదు కాబట్టి ఏది మౌనము కాదో కూడా తెలుసుకోవాలి కనుక మౌనము కొంతమంది కాష్ట అంటే కట్టే మౌనంగా ఉంటుందో అంత మౌనంగా నేను ఉంటాను అని అదొక వ్రతం కింద పెట్టుకుంటాను అలా కళ అలా హఠం అక్కర్లా హఠం అంటే అలా బలాత్కారంగా నోరు మూసేసుకుని ఉండడం అలా అక్కర్లా మనస్సు నిర్మలంగా పెట్టుకోవాలి ఇతరులకు హితమును చేయుట సర్వోపని అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పని అది కాబట్టి దానికోసం దేన్నైనా బ్రేక్ చేయొచ్చున్నాయి సో ఇటువంటి కొంత ఉదారణమైన హృదయంతో ఆలోచించుకుంటూ ఆ మౌనము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇంకా ఒకటి రెండు అంశాలు ఉన్నాయి సంతుో ఏనకేన చేతి ఒకటి మళ్ళీ ఒకసారి అనికేత స్థిరమతిహీని కూడా ఒకసారి రీవిజిట్ చేసేస్తే ఆ శ్లోకం పూర్తవుతుంది అది నెక్స్ట్ సండే చేస్తాము ఎందుకంటే రాబోయే సాటర్డే నేను ఊళ్ళో లేను కాబట్టి సండే మళ్ళీ ఈవేళ తారీఖు ఎంత తొమ్మిది అండి ఈవెళన్ అంటే పదహారవ తారీఖు మళ్ళీ ఈ శ్లోకాన్ని పూర్తి చేసి ఇరవయో శ్లోకానికి మనం వెళ్ళిపోతాము పన్నెండో అధ్యాయం తొందరలోనే పూర్తి ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవీష్యే శాంతిశ్శాంతశాంతి